శ్రీ గణేశాయనమ మహాభారతం విరాట పర్వంలోని మూడవ అధ్యాయం నకుల సహదేవులు అలాగే ద్రౌపది కూడా వారి వారి భవిష్యత్ కార్యాచరణ గురించి ఇక్కడ చెప్పడం ఈ విధంగా వెసంపాయన్లు అంటున్నారు ఈ విధంగా పురుష ప్రవీణుడైనటువంటి భీమార్జునులు వాళ్ళు వాళ్ళు చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని వివరించి చెప్పారు ధర్మరాజు ఈ విధంగా అడుగుతున్నాడు సరే బాగుందయ్యా నకుల నువ్వు ఏ పని చేస్తావు ఏ పని చేసి జీవిస్తావు ఈ సంవత్సరం అంతా కూడా నువ్వేమో సుకుమారుడివి మహాశూరుడివి చక్కటి అందగాడివి కులేన సమోనాస్తి నాస్తి ఇది నకుల అని నకులుని గురించి నామకరణ ప్రస్తావన చేసినప్పుడు ఆ సందర్భంలో చెప్తారనమాట ఇంతటి అందగాడు నకులడా ఇంతటి అక్కడ ఉండడు అని చెప్పి అంతటి అందగాడు వినువు నువ్వే పని చేసి జీవిస్తావు నకులుడు అంటున్నాడు అశ్వబంధో భవిష్యామి నేను ఈ అశ్వశిక్షకుడుగా అశ్వాలని సంరక్షించేవాడుగా నేను విరాట్ కొలువులో ఉద్యోగం సంపాదిస్తాను వాటిని అశ్వాలను పరిరక్షించడంలో నాకు గొప్ప జ్ఞానం ఉంది నా పేరు గ్రంథికుడు అని చెప్పి నేను ఈ నాకు అశ్వకర్మ అనేది చాలా ఇష్టమైన పని అశ్వ చికిత్స ఎందు కానీ అశ్వశిక్షణ ఎందు కానీ అశ్వాలని వాటిని కంట్రోల్లో పెట్టడం వాటిని సరియైన దారిలో పట్టడం ఎందు నాకు మంచి కుశలత్వం ఉంది దాంట్లో ప్రావీణ్యం ఉంది నాకు అశ్వాలు ఎప్పుడూ కూడా చాలా ఇష్టమైనవి అందుకని నన్ను ఎవరైతే విరాట్ నగరంలో నన్ను ఎవరైతే పిలుస్తారో అశ్వాల పరిరక్షణ కోసం అని చెప్పి అంటే కొలువులోనే కాదు బయటైనప్పటికీ కూడా తప్పకుండా నేను నేను పని చేస్తాను అంటే అందరికీ కూడా అలా గుర్తింపబడతాను అని అర్థం అనమాట అక్కడ నేను కొలువులో ఈ విధంగా నేను అశ్వరక్షకుడు ఉండ ఉంటే గనుక నగరం కూడా నేను బాగా అశ్వరక్షకుడు కింద గుర్తింపబడతాను ఈ విధంగా నేను చక్కగా దాంట్లో ఈ సంవత్సరం పాటు కూడా విరాట్ నగరంలో ప్రచ్ఛన్న వేషంతో సరి సంచరించగలను అని చెప్పి చెప్తాడనమాట ఇక్కడ కూడా గ్రంథికుడు అని చెప్పినంటే ఇది కూడా అబద్ధం కాదు గ్రంథికుడు అంటే ఆయుర్వేదము అలాగే అధ్వర్యు విద్యమాన సంబంధి అధ్వర్యు అంటే అధర్వణవేత్త అని నకులుడు గురించి ఒకటి రెండు సందర్భాల్లో మంత్రశాస్త్రజ్ఞుడు అని చెప్పడం జరుగుతుంది ముందర రాబో ఆ వృక్షం మీద ఈ శవాన్ని కట్టినప్పుడు కూడా నకులుడే పైన పైకి వెళ్ళి దాన్ని కట్టడం జరుగుతుంది అంటే ఇతను అధర్వశాస్త్ర అధర్వ వేద మంత్రజ్ఞుడు బాగా తెలిసినవాడు అని అతన్ని కూడా గ్రంథికుడు అని చెప్పిన అంటారు అని చెప్పి దీంట్లో వ్యాఖ్యానంలో ఇచ్చారు అలాగే ఆయుర్వేదాన్ని బాగా క్షుణ్ణంగా తెలిసినవాడు గ్రంథికుణ్ణి అశ్వాధికారి కింద చెప్పుకున్నాడు తను గ్రంథికుడు అశ్వాధికారి కింద ఉంటాను అని చెప్పి చెప్పుకున్నాడు అలాగే అశ్వనీ కుమారులని దేవతల యొక్క వైద్యులు అని అధ్వర్యు హోతా ఉద్ఘాత బ్రహ్మ అధ్వర్యు అని నాలుగో వాడి కింద అశ్విని కుమారులని చెప్పడం జరుగుతుంది అధ్వర్యం కాబట్టి అశ్వనీ కుమారుల యొక్క పుత్రుని అని చెప్పి ఆయన చెప్పకనే అబద్ధం చెప్పకుండా నిజాన్ని దాచి చెప్పాడు అనమాట అందుకని ఈయన చెప్పినటువంటి పరిచయం ఏదైతే ఉందో అది యథార్థమైనది అని అలాగే ధర్మరాజ్ అంటున్నాడు నాయన సహదేవా నువ్వేం చేస్తావు కిమ్ కింవా త్వం కర్మ కుర్వాణ ప్రఛన్నం విహరిషసి నువ్వు ఏ పని చేసి ప్రచ్ఛన్నంగా అజ్ఞాతంగా సంచరించగలవు అని అడిగితే సహదేవుడు అంటున్నాడు గోసంఖ్యాత భవిష్యామి నేను గో సంరక్షకుడిగా ఉంటాను నేను నాకు గోవుల్ని పాలించడంలో కానీ గోవులు పెతకడం గోపాల గోక్షీరం పెతకడంలో కానీ వాటి ఎన్ని వేల లక్షలు ఉన్నప్పటికీ కూడా ఆ సంఖ్యని గుర్ లెక్కించడము గుర్తుపెట్టడము గుర్తుపెట్టుకోవడము వీటిలన్నింటిలో కూడా నాకు ప్రావీణ్యం ఉంది అలాగే తంతిపాలుడు అని నేను నా పేరు చెప్పుకుని ఆ విరాటకులలో ఉద్యోగాన్ని సంపాదించుకుంటాను ఇంకా గోవులందో ఎంత కుసులు అంటే నేను ఆవులు ఆవుల్ని వాటిని ఆవుల్ని ఎద్దుల్ని కూడా రోగములు లేని వాటి కింద నేను చేసి సంరక్షిస్తాను అలాగే అవి చక్కగా సంతానాన్ని పొంది ఎక్కువ క్షీరాన్ని ఇచ్చేవిగా నేను ఆవుల్ని అభివృద్ధిపరచగలను అలాగే జ్వరము కిల్బిశాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా పొగట్టి వాటికి ఆరోగ్యాన్ని చేకూర్చగలను మంచి బలవర్ధకంగా చేయగలను ఆవుల్ని అలాగేను ఆ దొంగల దొంగల నుండి భయాన్ని తర్వాత వ్యాధుల నుండి భయాన్ని కూడా పోగొట్టి ఆవుల్ని నేను ఆవుల్ని ఎద్దులని నేను సంరక్షిస్తాను వాటిని ఉద్వేగరహితంగా సుఖంగా అనారోగ్యం లేకుండా నేను అంటే ఆరోగ్యవంతులుగా నేను చేయగలను నేను పూర్వం ఎప్పుడూ కూడా ఆవుల సంచరిస్తూ ఉండేవాడిని నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆవులంటే చాలా ఇష్టం కాబట్టి నేను అక్కడ ఉండి అక్కడ నేను ఎంత దక్షత సంపాదించుకున్నాను అన్నది మీకు ముందురే తెలుసు తర్వాత ఆ ఆవు ఎద్దుల యొక్క చిహ్నాలని బట్టి అవి మంచివా శుభాన్ని కలిగించేవా అశుభాన్ని కలిగించేవా అన్నది కూడా నేను చెప్పగలను అలాగే ఎద్దులను మంచి వృషభాలు మంచి వృషభాలు ఎవేతే ఉన్నాయో వాటిని పూజిత లక్షణాలు వాటి పూజింపబడే లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నేను గుర్తించగలను ఇంకా ఏమిటంటే విశేషం కొన్ని వృషభాల మూత్రాన్ని ఆఘ్రాణించి వాసన చూసి వంధ్య స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రసవాన్ని పొందుతారు అంటే సంతానాన్ని పొందగలరు అటువంటి చికిత్స కూడా నాకు గో గోచికిత్స కాబట్టి మీరు బెంగపడవలసిన అవసరం లేదు నేను తప్పకుండా నేను ఈ తంతి పాలుడుగా ఉండి నేను రాజ్యంలో నేను నివసిస్తాను అని చెప్పి చెప్తాడనమాట అలాగే ఇక్కడ ఈ గూఢంగా ఉన్నటువంటి అర్థం ఏమిటంటే తస్యవాక్ తంతి తస్యవాక్ తంతంతిర్ నామాని దామాని అని శృత్యనుసారంగా తంతి అనే శబ్దానికి వాణి అంటే మాట అనే అర్థం కూడా ఉందిట అందుకని మాటని తంతి అంటే మాటని పాలించేవాడు ఎవరి మాటని పాలించేవాడు ధర్మరాజు యొక్క వాక్యాన్ని పరిపాలించేవాడు అని చెప్పి ఎప్పుడు కూడా మీ ఆజ్ఞకి బద్ధుణ్ణి అని చెప్పి చెప్పాడు సహదేవుడు అబద్ధాన్ని చెప్పకుండా నిజాన్నే చెప్పాడు అని చెప్పి ఇక్కడ చెప్తారనమాట అలాగే యుధిష్ఠుడు అంటున్నాడు సరేనయ్యా నలుగురివి కూడా చెప్పారు ఇప్పుడు నా భార్య ఈవిడ నాకు చాలా ప్రియమైంది ఎంత ప్రియమైందంటే నా ప్రాణాల కంటే గొప్ప గొప్పదైనటువంటిదివిడ ఆ ప్రాణాల కంటే ఎక్కువ ఇంకా ఈవిడ గొప్పతనం ఏమిటంటే తల్లిలాగా పరిపాలించబడింది మా చేత అలాగే జ్యేష్ట స్వసాలాగా అక్కలాగా పరి మా చేత పరిపాలిస్తూ ఉన్నది ఈవిడ అంటే ధర్మరాజుకి భార్య మిగిలిన నలుగురికి కూడా ఈ తల్లితో సమానం కింద నలుగురికి తల్లితో సమానం అలాగే మిగతా వాళ్ళల్లో ఎవరికైనా భార్య అయితే అభిముడికి భార్య అయితే కనుక ధర్మరాజుకి జ్యేష్ట సోదరితో సమానం మిగతా వాళ్ళకి తల్లితో సమానం ఈ విధంగా సంవత్సరం పాటు ఆ కొనసాగిస్తూ ఒక్కొక్క సంవత్సరం ఆ దృష్టి భావనలో దోషం లేకుండా ఆవిడ్ని చూస్తూ వచ్చారన్నమాట వాళ్ళు ఆ విధంగా మా మా ఇంద్రచేత కూడా పరిపాలింపబడింది ఆవిడ ఈవిడ ఏం కర్మ చేస్తుంది చాలా సుకుమారి చిన్నది రాజపుత్రి పతివ్రత ఇలాంటి ఆవిడ ఇంకొకళ్ళ కొలువులో ఉండి ఏం చేయగలదు అలాగే ఎండ కన్ను ఎరగకుండా అత్తహపురంలో ఉన్నటువంటి ఆవిడ అరణ్యాల్లోకి వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు అజ్ఞాతవాసంలో ఉండాలి అని చెప్పినంటే ఎలాగ ఉండగలదు అని ద్రౌపది అంటోంది సైరేంద్రయో రక్షిత లోకే భుజిష్యా సంతి భారత లోకంలో ఒక నానుడు ఉంది వృత్తిని చేపట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పకుండా రక్షణ అనేది ఉంటుంది అని అంటే శిల్పకర్మలు చేసేవాళ్ళు శిల్పకర్మలు అంటే పూలమానలు గుచ్చడం అలాగే ఈ రాణిగారికి సంబంధించినటువంటి పనులన్నీ చేస్తూ చక్కటి కళాయుక్తమైనటువంటి కర్మలను చేస్తూ ఉన్నటువంటి స్త్రీలు అన్నమాట కాబట్టి వాళ్ళు మిగతా అందరికంటే కూడా వీళ్ళే చక్కగా సంరక్షింపబడుతూ ఉంటారు వీళ్ళకి ఏ భయం లేకుండా సురక్షితంగా ఉంటారు అని చెప్పి ఒక నానుడు ఉంది కాబట్టి నేను ఈ సైరేంధ్రి స్త్రీలలో సైరేంధ్రి అని చెప్పి చెప్తాను సై ఉండి నేను అక్కడ చక్కగా సైరంద్రీ వేషంలో ఉండి రా రాణిగారి యొక్క అంతఃపురంలో నేను ఉంటాను సుదేశ్కి పరిచర్యలు చేస్తూ ఉంటాను అలాగే నన్ను నేను సంరక్షించుకుంటూ నేను ద్రౌపది పరిచారకని విశిష్ఠ్యురణి యొక్క ధర్మరాజు ఇంట్లో ద్రౌపదికి పరిచారికంగా ఉండేదాన్ని అని చెప్పి సుదీర్ష్ణాదేవి దగ్గర నేను పరిచారికగా సైరంధ్రిగా ఉండి నేను కొలువు చేస్తాను అని చెప్పి చెప్పింది కాబట్టి నా గురించి మీరు దుఃఖించవలదు అని ఇక్కడ సైరంధ్రి అని చెప్పినంటే శిల్పకర్మని చేసేది అని ఇంటింటా ఉండేది అని ఇంటింటా ఉండేది అని ఒక అర్థం ఉంటుంది ఇంటింటా ఉండ ఉండడం అని చెప్పినంటే ఇవిడ ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లో సాక్షాత్తు పరదేవతగా సాక్షాత్తు పరదేవతగా ఆవిడ మనకు కనిపిస్తూ ఉంటుంది సీతగా అంటే కృతే వేదవతి ప్రోక్త త్రేతాయాం జనకాత్మజ ద్వౌపరి ద్వాపరే ద్వాపరే సాధు కృష్ణ అని చెప్పి ఉంటుంది అంటే ఆవిడే ఈ విధంగా జన్మించింది ఆ పరదేవతే ఏ విధంగా జన్మించింది అని చెప్పి కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి అక్కడక్కడ కొన్ని గ్ర గ్రంథి ద్వారా తెలియటం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా మనకి ఇక్కడ సైరేంధ్రిగా చెప్పబడింది ఇవుడా అని అలాగే శిరేణ లాంగలేన ఖనతి యా సైరేంధ్రీ అని సైరేంధ్రి అనే దానికి శబ్దకల్పద్రుమంలో చెప్తూ సీరము అంటే లాంగులం నాగలి చేత దున్నబడింది దున్నబడింది కాబట్టి శైరంధ్రి అని పూర్వజన్మలో ఈవిడ సీతగా ఉండి నాగలి చేత దున్నబడి సీతగా బయటపడింది కదా ఛాయా సీత అని చెప్పి ఒక వృత్తాంతంలో వస్తుంది సందర్భాన్ని బట్టి గ్రంథి శ్లోకాల వివరణ సందర్భంలో ఆ విషయాన్ని కూడా చెప్పుకుందాం కాబట్టి ఆ కూడా ఇక్కడ తీసుకోవచ్చు ధర్మరాజ్ అంటున్నాడు కళ్యాణం భాషసే కృష్ణే కులే జాతాసి భామిని తల్లి అమ్మ చక్కటి శుభకరమైనటువంటి మాటని నీకు తగినట్టు మాటని కుల స్త్రీలు ఏదైతే చెప్తారో ఆ మాటని నువ్వు చెప్పావు నువ్వెప్పుడు కూడా పాపాన్ని అనేది నీకు పాపము తెలియదు సాధు వ్రతంలో ఉన్నటువంటి దానివే నువ్వు సాధ్వి కా కాబట్టి నువ్వు ఎటువంటి నడవడికిని పొందుతావో అటువంటి నడవడిక నువ్వు సుఖాన్ని పొందుతావు శత్రువులంటూ నీకు ఎవడూ ఉండరు కాబట్టి ఎవరు కూడా నిన్ను గుర్తుపట్టరు నువ్వు చెప్పినటువంటి ఈ విధానంలో తప్పక అలాగే ఉండవలసింది అని చెప్పి ధర్మరాజు చెప్పడం జరుగుతుంది ఈ అధ్యాయంలో అస్తూ నమోనమా